సిస్టర్ కితండి మరి దేవుని నామానికి మహిమ కలిగినాక ఆరాధన కూరకి శుభాబు అన్నాను వేసనామని సమాధానం కలిగినాక విన్నమంతా దేవుడు తన కృప భద్రపరిచి ఒక సాయంకాలం దేవుని శృతి స్వరం ఆరాధించేటప్పుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి దేవుని నామానికి మహిళ పడినాక చంద్రశేఖర్ బ్రదర్ శాంతి ప్రార్థన చేశాను నడిపించండి మీకు ఎంతో వనాలను అయినా ఈ సాయంత్రీకి వచ్చిన ప్రభావంతో మాట్లాడి బలపరచండి నైనా స్థిరపరచండి మాలో న్యాయోగ్యతలను తొలగించండి నడిపించండి ముఖ్యంగా ప్రభావ మీతో సంభాషించాలా మీతో సహసం కలిగి జీవించాలా మీలో నుంచి అనేకమైన విషయాలు మేము నేర్చుకుని దాని ప్రతి దినం ప్రభుత్వ మీతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని యోగ్యతని భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యాన్ని ఇవ్వడం వల్ల మాకు స్వస్థత జరుగుతుంది అయినా మీ వాక్యంలో స్వస్థతని మీ వాక్యంలో అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వ అటువంటి జీవితంలో మనందని అడిపించండి ఈ ఆరాధ్యత ప్రాధికత వహించండి మమ్మల్ని అందరినీ గర్వ సాలు పెట్టుకోమని ఏసు క్రైస్త పరుష నామంలో ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రభావం చెప్పబడుతున్న వాక్యాన్ని ఆశ్రయించండి దేవాలని ఆశ్రయించండి శిశాన్ని ఆశ్రయించండి అందరి ప్రభావం మీ మహిమార్థంగా గొప్ప సాక్షిని పెట్టుకున్నాను క్రీస్తు పరుషు నమ్మని ప్రార్థిస్తున్నా తండ్రి ఒక చిన్న పాట ఆడుకున్నాను దేవుడి దేవుడు ఉన్నాడు నేను చేస్తున్నాడు అడుగుడుగుమనిస్తున్నాడు తినుగుడు ఉన్నాడు తిను చూస్తున్నాడు నీ ప్రతి అది పడుగు గమనిస్తున్నాడు జీవ మార్గము ఎదుటలను వివేచించిన నలుగువే ని జీవ మార్గమును నరని ఎదుటలను వివేచించిన నలుగువై ని ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడనున్నాడు ఆ తాను తాకున్నా నీ పక్కన ఉండగలడు ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడ పాతకున్నా నీ పక్కన ఉండగలడు ఏబడు ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు నీ ప్రతి తప్పు కప్పు తప్పించుకునిట దేవుని దృష్టికి నేరము తప్పు కప్పుకొని దిద్దుకొని వాడు పొందుకొని కొని తరము నడుచున్నాడని తలుచుకొని వాడి పడిపోకూడదు భద్రము పడిచలినవాడు నిడిచిన్నానని ప్రకటించటం ఏ తంత్రము తప్పు కప్పుకొని తప్పించుకునిట దేవుని దృష్టికి నేరం తప్పు ఒప్పుకొని దిద్దు కను వాడు పొందుకని కనికరం నిలుచున్నా నని తలుచుకొలు వారు పడిపోకూడదు భద్రము పరిచల్ల వారు నిలుచున్నా నని ప్రకటించుటే తంత్రము మరుగైనది దోచ బదుర బయట సత్యం రహస్యమైనది గను ప్రకటింపబడుతుంది తథ్యం మరుగైనది దోచ యటపడుతుంది సత్యం రహస్యమైన తినగలోన ప్రకటింపబడుతుంది తథం దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు మార్పు లేవు ఏ మార్పు లేవు ఆ దేవుని కన్నీ విషదం ఘోరమైన ప్రతి అంశములు జి విమర్శ చేయుట ఖచ్చితం ఉగ్రతినమున అక్కర గురాని ఆస్తులన్నీ అశాశ్వతం వృద్ధమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పక విడితం మార్చలేవు ఏ మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం ూఢమైన ప్రతి అంశము గురించి విమర్శ చేస్తులన్నీ అశాశ్వతం లెక్క చెప్పక తప్పితం పుటరీలవుడు తీ చే తీర్పులు శాశ్వతం భయభక్తులతో నేర్చుకున్నటమైన నవ కోటికి ఫలితం పుటయారు సోళని రీలదేవుడు తీ చే తీర్పుల శాశ్వతం ఫలితం దేవుడు ఉన్నాడు తెలుచూస్తున్నాడు గడుగు గమనిస్తున్నాడు జీవ మార్గముల మరణ మార్గముని ఎదుట ఉంచాడు నేను కేవలని వివేచించను వరకు వెయ్యమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయినాడు మన మధ్యలో నతానీ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తాను ప్రేజరాయన్నా మీరు వాక్యం షేర్ చేయండి సిస్టర్ అందరికి రంగరాలు దేని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుంటున్నారు ఆటోమేట ఆటో రొటేట్ అని ఆఫ్ చేస్తేనే కరెక్ట్ వస్తుంది ఆటో రొటేట్ అని ఉంటుంది ఒకటి అది ఆఫ్ చేయకపోతే ఇతనే సగం ముక్కలాగానే వస్తుంది ఇప్పుడు వీటినే కూడా మొబైల్ దిక్కినా కూడా సగమే వస్తుంది పైన ఉంటుంది అది నేర్చుకోవాలా చాలా మందికి తెలియదు ఎక్కడ ఉంటుంది సడన్ చెప్పు మొబైల్ అట్లనే చెయ్యి నేను చేసుకుంటా తర్వాత దాన్ని ఆ టేస్ట్ మెంట్స్ కొంచెం దూరంగా చాలా అలా కనిపిస్తుంది స్టార్ట్ చేసుకోవచ్చు ప్రార్థించుకుందాం దేవునికి పరిశుద్ధ నామానికి కృతజ్ఞత ఆసుపత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మరి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రకృతి విషయం మీ అందరికీ దేవుని నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన నామానికి మేము చెల్లిస్తూ మరి ప్రార్థించుకొని మార్కేమలకి వెళ్దాం స్తోత్రములు ప్రేమ పరిశుద్ధుడైన తండ్రి ప్రభువ మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధులైన ఐసుకి ఇస్తున్న మనలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు తండ్రి అయినా రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన బట్టి మీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ అయినా వాక్యందరంతో మాట్లాడమని ప్రభువ మేము ఏ విధంగా ఉన్నామో ప్రభు మంగం పరీక్షించుకొని మీకు ఉపయోగపడేవారిగా ఉన్నామా లే పరీక్షించుకొని మీ నామానికి మహిమ తెచ్చి విడుదల మాడుతామని యశుక్రీస్తు నామన్ను ప్రార్థిస్తున్నాం కండి ఆమేన్. దేవుడు మరికాల సమయంలో మరి ఇచ్చిన దండతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను మరి దేవుడు ఆయన మహిమ నిమిత్తమై ఆయనకు మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలని ఆయనకు ఉపయోగకరంగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కానీ మనము ఆయన మహిమ ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలా మనకు దేవుడు ఎన్నో ఉపయోగాలు మనకు సమకూర్చి పెట్టాడు కానీ మనం ఆయనకు ఉపయోగకరంగా ఉన్నామా లేమా అని గ్రహించుకోవాలి మనం ఆయన మాట వినేవారిగా ఉన్నామా మరి మనుషుల మాట వినేవారిగా ఉన్నామా అని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడు అబ్బిప్పుడు కా మాట ఇచ్చి తప్పేమో దేవుడు కాడు కాబట్టి మనము మరి ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలి ఆయన మాట వినేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనము ఆయన ఈ భూమి మీద మనకు సృష్టించి మరి ప్రతి ఒక్క ఈవిని మనకు ప్రతి ఒక్క ఫలభరితమైన మరి ఈవులను దేవుడు మనకు అనుగ్రహించి మనము దానిని కాదని మనము వేరే విధంగా ఎందుకంటే మన ఇష్టానుసారమైన ఆలోచనలతో తిరుగుతూ మరి ఆయన ఇచ్చిన కొన్ని విషయాలలో చాలా విషయాలలో మనుషుడు మరి వినడం లేదు కాబట్టి మరి దేవుడు ఈ విధంగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే మతేశ్వార్త ఐదవ అధ్యయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అత్యసు అంత ఐదో అధ్యేయము మూడో వచనంలో దేవుడు ఈ విధంగా యేసు ప్రభు అనే మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నారు ఈ ధన్యత్వము మరి మనము ఏ విధంగా పొందుకోవాలనేది మనం దయచుకోవాలి ఆత్మ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాయని పరలోక రాజ్యమే వాడిది మరి ఆత్మ విషయమై దీనులై ఉంటే పరలోక రాజ్యము ఆయన మనదైన మరి మనము దీనులుగా ఉంటున్నామా గాయించుకుంటే మనము ఆయనను అనుసరించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఆ విధంగా ఉంటే దీనులుగా ఉంటే మనుషుడు పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటాడని మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకని ఆత్మ విషయమై దీనుల పరలోకమి రాజ్యమే వారిదంట పరలోక రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోవడానికే ఏ సుఖిస్తూ అనే ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన బానసులుగా ఉన్నట్టు ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నట్టు దేవుడి గొప్ప మేల్ వస్తుందంటే ఆత్మ విషయమై ధీనులై ఉండాలి వారు ధన్యుడు అంటాడు ఏదో దేశం గురించి పోరాటం చేసి ఒక గొప్ప కార్యం చేస్తే ధన్యులు ఆయన కానీ ఆత్మ విషయమై దీనులుగా ఉండాలంట దీనత్వము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఆ దుఃఖపడు వారు ధన్యులు అంటారు దుఃఖపడు వారు ధన్యులు దేవుడే ప్రతి ఒక్క బాష్పపు కన్నీటి బాష్పపు బిందువును తుడిచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదాసపడుదురు అంటారు ఈ విషయాలు కలిగి ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ మూ ఐదో వర్షంలో స్వాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఇక్కడ కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి మనము గ్రహించుకుంటే మరి స్వాత్వికులు ధన్యులు అంట ఆ కలిగి ఉండాలా అని నా ఇల్లంతటో నమ్మకమైన వాడు సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనము చూస్తున్నాం అందుకనే సాత్వికులు ధన్యులు భూలోకమును వారంట భూలోకమును స్వతంత్రించుకుంటారంట చూడండి దేవుడు ఇన్ని ధన్యతలు మనకు ఇన్ని లాభాలు సమకూర్చే మాటలు మొదటనే వారు మనకు ప్రకటించారు వాటిని ఎవరు జ్ఞాపకం చేయాలి చదవాలని ఆ విషయంలో దేవుని కొరకు మనము ఈ స్వాతంత్రము ఈ ధన్యత్వము మనకు ఈ విధంగా ఇస్తున్నాడని మొదటనే మత్తవార్తలో ఇంత చక్కటి మాటలు మన ఆయన బయలుపరిచింది ఏ విధంగా ఉంటే పరలోక రాజ్యాన్ని ఈజీగా స్వతంత్రించుకోనగలవు అని ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ స్వాతివికంగా ఉంటే అంటే దన్నులంటారు భూలోకముని ఆ స్వాత్వికంగా కలిగి ఉండాలి ఆరో వచ్చిన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచకూడదు అంటారు అది దేవుడే తృప్తిపరచేవారు అది ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నారు ఈ ధన్యత్వాలు మనకు దేవుడు అనుగ్రహించింది మనం దేహించుకున్నది ఏంటంటే ఆయన చెప్పిన మాటలు కాబట్టి మనము అనుక్షణము జ్ఞాపకం ఉంచుతుంది మనము ఏ విధంగా ఉంటే ఆయనకు ఇష్లుగా జీవిస్తున్నాము ఏమి పాటిస్తే మనము వారి ఆయనకు ఇష్లుగా మనము ఉంటాము ఈ ధన్యత జీవితాన్ని దేవుడు మనకు కాబట్టి మనము ఏ విధంగా ఉంటే పరలోక రాజ్యము మనదేనంటారు కనికరము కలవారు ధనులు అంటారు మనము కనికర ఉండాలి కఠినస్తులుగా ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడ కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతురు అంటారు మనము ఒకరిని ప్రేమిస్తే దేవుడు కనికరం చూపితే దేవుడు మన మీద కూడా కనికరము చూపగలడు చూపుటకు సమర్థుడు అందుకనే కనికరం గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అంటారు ఈ యొక్క కనికరము పొందుదురు అనే మాటకు మనము కనికరము చూపేవారిగా ఉండాలి ఇంత కఠిన వారిపైన మనము కనితరం చూపేవారిగా ఉండాలని దేవుని మనస్సు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు అదే ఎనిమిదవ అధ్యాయంలో ఉదయ శుద్ధి గల ధన్యులు వారు దేకిన్ని చూసేదో చూడండి ఉదయం శుద్ధిగా దేవుడే మనకు ప్రత్యక్షం దేవుడే మనము దేవుణ్ణి మనము చూడగలము అంట ఆ విధమైన ధన్యతలు మన దేవుడు ఇస్తున్నాడు ఇవి గ్రహించక మనము ే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడు ఉదయశుద్ధి గల వారు ధనుయులు వారు దేవుని చూసేదురు అంటే మనం దేవుని చూసేవారిగా ఉండాలి లోకానికి కాదు మనుషులను కాదు డబ్బులు ఆస్తులు అంతస్తులు అవసలే అవసరం లేదు ఎందుకంటే మనం బతకడానికి మాత్రమే సమా మనకు అవసరం పడతాయేమో కానీ జీవితానికి మనం రక్షణ ఆయననే గవర్చి మనము చూసేవారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు సుదయం శుద్ధిగా ఉంటే వారు ధన్యులు వారు దేవున్నే చూస్తారు డైరెక్ట్ ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అయితే సమాధాన పరచువారు ధన్యులు ఈ ధన్యుల గురించి చెప్పడం ఎందుకంటే దేవుడు చెప్పిన ఈ మాటలలో సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదుల సమాధానంగా ఉండాలని దేవుడు వివరిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఈ ధన్యతలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవిని కుమారులు అనబడుతున్నారు సమాధానం ఎక్కడ ఉంది రోజులలో కానీ ఆ సమాధానంలో పరచువారే ధన్యులు అంట ఎందుకంటే కలహము రేపేవారే కాని కలహాన్ని ప్రేమతో అలిచి సమాధాన పరిచేవారు చాలా తక్కువ అందుకని సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు అరలోక రాజ్యము వారిది మరి నీతి నిమిత్తము నీతి ఆయన రాజ్యమును వెతుకువారు నీతి నిమిత్తము నీతి కొరక మనము హింసలు అనుభవిస్తేనే అంటులేమంట అరలోక రాజ్యము వారిది అంటున్నాడు ఈ ధన్యత విషయాలు ఈ సాత్వికము ఇవన్నీ కలిగి ఉండాలని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే నా ని నిమిత్తము జనుడు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు మీరు ధన్యులు అంటు చూడండి ఇప్పుడు జరిగేవి అవే ఇచ్చిమరి దినాల్లో మరి మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు ఏ విధంగా మాట్లాడుతుంది నీతి నిమిత్తము జనులు మిమ్ములను హింసించి నిందించి నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు మీరు ధన్యులు అంటుండాలి ఒక మాట వాళ్ళంటే పది మాటలు మనం సమాధానంగా వ్యతిరేకమైన మాటలు దాన్ని సమాధాన పరిచే విధానం ఉండదు ఎందుకంటే వాళ్ళు రెండు మాటలు అంటే వారిని పది మాటలు కానీ వదిలేసే వ్యక్తులు ఈ రెండులలో చాలా మంది కానీ ఆ విధంగా ఉండదు సమాధాన పరిచేవాడు ధన్యులు అన దేవుని కుమారులు అనబడుతున్నారు ఎక్కడుంది మరి దేవుని మాటలు వినేది లేదు విధానం అందుకని నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు దండిని వాళ్ళు మీరు మాటలు వాడతారు క్రీస్తు గురించి కేసుప్రేమిగారి గురించి మనం మాటలు వాడేవాడిగా ఉన్నామా నీతి నిమిత్తం అంటున్నాయి అందుకనే ఆ విధంగా ఉండాలని నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధము అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు సహించాల మరి పన్నెండో విషయంలో సంతోషించి ఆనందించుడి అంటారు పరలోకమందు మీ ఫలము అధిక చూడండి మన ఫలము అధికం కావాలంటే ఇవన్నీ మనం పాటించాలా అంటాం మరి ఇల్లు ఏది పాటిస్తున్నామో మనం ప్రయించుకునే వాడు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగ వాడు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించి మరి దీర్ఘదర్శకులు వారు రాబోయే ఉపద్రవాలను ఆ గ్రహించి దేవుని ద్వారా బయలుపరచబడిన మాటలను జనులకు తెలియజేసి వారు ఎంతో జాగ్రత్త గలవారు అలాంటి వారిని కూడా వారు హింసించిన వారి గారు ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకనే మరి మీరు దేవుడు ఈ యొక్క ధన్య విషయాలు ధన్యత గురించి మాట్లాడాలని మరి దేవునితో దేవుని ప్రేరేకలో మరి జ్ఞాపకం ఇచ్చాడు కాబట్టి నేను ధన్యతలను మొదట జ్ఞాపకం చేశాను దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఈ ధన్యతల గురించి చెప్పిన ఆ దేవుడు మాట ఏ విధంగా ఇన్ని మాటలు ఇన్ని దండత విషయాలు మనకు దేవుడు కనపరిచాడు కాబట్టి మరి మనుషులు ఏ విధంగా ఉండాలని కూడా యాకోబో పత్రిక యాకోబులో చెబుతూ ఉన్నాడు యాకోబు ఒకటో పత్రిక యాకోబు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూద్దాం యాకోబు రాసిన పత్రిక ధ్యాయం పంతొమ్మిదో వచనంలో నా ప్రియ సహోదరులారా మీరు మీరి సంగతి ఎరుగుదురు ఇది మీకు తెలియను ఇది మీరు ఎరిగే ఉన్నారు అని యాకోబు రాస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు విరుటకు వేగిన పడవాడుగా ఉండాలంట ఆయన మాటలు ఏ విధంగా ఉండమంటున్నాడు ప్రతి మనుషుడు వినటకు వేగిరపడిన వాడును మాటలాడుటకు నిదానించువాడును అయి ఉండాలి అందుకని సాత్వికులు ధనిగా అంట మాటలాడుటకు నిదానించేవాడును ఎందుకనగా ధరణి కోపము నీతిని నెరవేర్చు చూడండి మరి ఈ విధంగా మనము ఈ ధన్యతలు మనము అనుభవించాలంటే దేవుడు మనకు ఎప్పుడూ ఆయన మాటల ద్వారా మనకు రిలీజ్ చేశాడు కానీ అది మనం హృదయాలకు దాన్ని మనం అనుసరించుకోక అది దానికి దూరంగా ఉన్నాం కానీ దేవులు చూడట్లేదు సమాధానంగా ఉండడం లేదు పనిపడం చూపడం లేదు హృదయం శుద్ధిగా లేకుండా జీవిస్తున్నారు మనుషులు కాబట్టి మనము ఆయన విషయంలో దేనికి ఉపయోగకరంగా లేమని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు అందుకనే మరి వినట కంటే వేగిన పడినవారిగా ఉండాలి ఆయన మాటలు మాత్రమే వేరేవి కావు ఆయన మాటలు మాత్రమే విరటకు వేగిన పడేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి మనం దేవునికి ఉపయోగకరంగా మరి ఏ విధంగా అయితే ఉంటాము అని మనం గ్రహించుకుంటే చూడండి దేవునికి క్రిస్తుకు ఉపయోగకరంగా ఉన్నామా మనము రేసు క్రిస్తు ఉపయోగకరంగా ఉన్నామా గ్రహించుకోవాలి ఎందుకంటే మార్కు సువార్త పదకొండవ అధ్యాయము మూడవచనంలో ఒక విషయము యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అదేమిటంటే మార్క్సువార్త పదకొండో మూడులో ఎవడైనా నువ్వు మీరెందుకు ఇలాగే చేస్తున్నారని నిన్ను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారికి వారిని పంపిన అయితే ఈ యొక్క దేవ విషయంలో చెప్తున్నాడు అంటే ఆ యేష్ ప్రభు వారు పసుకాను మనం భుజించాలా కాబట్టి పసుకాను ఎక్కడ సిద్ధపరుస్తారు అని అడిగాడేమో అయితే ఆ రెండవ వచనంలో ఏమవుతున్నాడంటే మీ ఎదుట ఉన్న గ్రామంకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద్ద పిల్ల కనబడును అటు చూడండి గాడిద పిల్లలు మీకు కనబడును అంటున్నాడు దాని మీద ఏ మనుషుడునో ఎన్నడునో కూర్చుండలేదు దానిని విట్టి తోలుకొని రండి అంటున్నాడు చూడండి గాడిద దేవునికి ఉపయోగకరంగా ఉన్నది ఇక్కడ మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఆయన కోరుకుంటుండను ఆయన కోరుకుంటున్నాడు తండ్రి దేవుడు ఆ మీరు వెళ్ళి ఆ గాడిదను తీసుకొని రండి అని చెప్తూ ఎవరైనా మిమ్మల్ని అభ్యంతర పరిస్తే ఎవరైనా మీరెందుకు ఇలాగ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పండి అంటారు తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలుకొని తోలి పంపనని చెప్పి వారిని పంపారు అయితే ఈ యొక్క వేసుప్రభు వారి విషయంలో మనం గమనిస్తే ఆయన మాటలు మరి మనము ఏ విధంగా వారు పిల్లగా వీధిలో ఇంటి బయట వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కారణపడేది దాన్ని విప్పుచుండగా అక్కడ ఎంచున్న వారిలో కొందరు మీరేమి చేస్తున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి చూడండి మరి తీసు వారికి కావాలని మీరు తీసుకుని రండి అని సెలవిచ్చి పంపినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పేటప్పుడు ఆ గాడిద యజమానులు మీరు చేస్తున్నది ఏం పని ఎందుకు ఇప్పుతున్నారు అంటే అక్కడ నిలిచున్న వారిలో కొందరు మీరేం చేయిస్తున్నారు గాడిదను ఎందుకు విస్తున్నారని వారిని అడిగింది అందుకు శిష్యులు వేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు ఓని అయితే ఏడో వచనంలో వారు ఆ గాడిద పిల్లలు వేసునంతకు తొలుపుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండను చూడండి ఒక గాడిదను దేవుడు అనుకున్నాడు గాడిద దేవునికి ఉపయోగకరంగా ఉన్నది ఆయన మోసినది మోసింది ఆయన ఆయనకు ఒక వాహనముగా ఉన్నది కానీ మనము గ్రహించుకోవాలి మనం దేని విషయంలో ఆయనకు మరి ఉపయోగకరంగా ఉన్నాము మనము దేని విషయంలో మనము ఆయనకు ఉపయోగకరంగా ఉన్నాము గ్రహించుకోవాలా అందుకనే దేవుడు మనుషుని చేసింది ఆయన మణిమణిమిత్తమే కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనుషుని యదార్థవంతుడు కానీ పుట్టించుడు కానీ అనేకమైన తంత్రాలు కనిపించుకొని దేవునికి దూరముగా మనిషి వెలుసు ఉన్నాడు కాబట్టి దానిదా దేవునికి ఉపయోగపడ్డది మనము దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామో గ్రహించుకోవాలా ఆయన సేవ విషయంలో కానీ ఆయన ప్రకటించే విషయంలో కానీ మనం దేనికి ఉపయోగపడుతున్నాం ఉపయోగంగా ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి అయితే ఏమైనా సువార్థ తొమ్మిది తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు అంటే గ్రహణ శు వార్త తొమ్మిది మూడు రోజు వీడవో విని కన్నవారాయణను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్ష బడుకే వీడు గుటివాడుగా పుట్టను అంటే మరి దేవుని మహిమ నిమిత్తము ఇతడు గుటివాడుగా పుట్టాడు కానీ అతనిలో ఆ యొక్క అవిశ్వాసము నమ్మకము అనేది ఉన్నది కాబట్టి దేవుడు అతనిని స్వస్థపరిచినట్లు మనం చూస్తాం ఎందుకంటే ఆ రెండవ వచనంలో ఆయన శిష్యులు బోధకుల వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని అందు మహిమపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని చేసుకోండి వారు సాక్ష్యం ఇస్తున్నాడు మరి ఎందుకంటే ఆయన చేతుల్లో ఉంది పుట్టించడం ఆయనే కళ్ళు లేకుండా చేయడం ఆయన్ని కళ్ళు వేయడం కూడా ఆయననే నేనే సమస్తము అన్నట్టు అక్కడ మాట్లాడ అందుకనే ఆ పదొందంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చే రాత్రి వస్తున్నది అప్పుడెవడనో అది చేయలేదు అందుకనే మనము చీకటి సంబంధములుగా ఉండకూడదు కాకపోతే విశ్వాసము కలిగి ఉంటేనే ఈ క్రియలు చేయగలం అందుకంటే ఏ సుప్రభు వారే ప్రత్యక్షంగా మాట్లాడుతుంటాం పాటలు ఏంటి అంటే వీడు వీడు చేయలేదు కన్నవాడు చేయలేదు కానీ దేవిని క్రియలు విని అందుకు ప్రత్యక్షపడకే వీడు గుడ్డివాడుగా కూర్చోండు కానీ అతనికి చూపించేవాళ్ళను నేనే అని మరి అప్పుడు ఆ గుడ్డివాడు మరి ఆయనను మహిమ మనం చూస్తున్నాం గుడ్డివాడు కూడా ఏడో వచనంలో నీకు సిలోయము పోనీటికి వెళ్ళి అందులో కడుక్కొని కడుక్కోను అని సిలోయము శిలోయము మాటకు పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే చూడండి కాబట్టి మనము గ్రహించాల ఎందుకంటే కాబట్టి పొరుగు వారును వాడు భిక్ష భిక్షకుడని అంతకు ముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్ష కాడా అనేది వీడే అని కొందరు వీడు కాడు వీడి పోలి ఉన్నా ఒకడనియు మరికొందరుడు అనేది వాడైతే నేనే అని చూడండి సాక్ష్యం ఇస్తాను నేనే అంటున్నాడు ఈతడు ఈ గుడ్డివాడు ఆయన నామాన్ని మయోపరుస్తున్నాడు వాడు నీ కన్నులేలాగా తినవబడని వాళ్ళని అడగగా వాడు వేసు ఒక మనుషుడు వృధ చేసి నా కన్నుల మీద కూసి నీవు శిలోము కిలో ఏమో అను వెళ్ళి కడుక్కును అని దాంతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కుని చూపు పొంది తిని అంటున్నాడు మరి దేవిని మిమపరుస్తున్నాడు అక్కడ ఆ విధంగా దేవునికి ఉపయోగపరంగా సాక్షులుగా ఇక్కడ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మనం వేయించుకోవాలి ఎందుకంటే మనం సాక్షులుగా లేకపోతే మనను ఆయన చేసినందుకు కూడా పశ్చాత్తాపడ్డాడు అంటూ ఎందుకంటే అధికారంలో అదే మాట అంటాడు మనుషులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపం పడ్డాడు మనము గ్రహిస్తాం ఎందుకంటే దేవునికి అవమానకరంగా ఉండకూడదని మరి దేవుడు ఈ విషయంలో మాట్లాడుతున్నాడు మనము గ్రహించే వారిగా అయితే మనము క్రిస్తుకు పరిచారకులుగా ఆయన సాక్షులుగా ఉండాలంటే కొన్ని మాటలు ముందు మొదట జ్ఞాపకం చేశాడు ఏ స్పంలో మే విధంగా ఉండాలి ఉదయం శుద్ధిగా ఉంచుకోవాలన్నాడు ఇప్పుడు దీనత్వం కలిగి ఉన్నాడు కలిగి ఉండాలన్నాడు ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు ఇప్పుడు రెండు విషయాలలో దేవుడు గాడిదిన వాడుతున్నాడు గిడ్డిగాలు వాడుతున్నాడు ఇప్పుడు ఒకటవ రాజుల గ్రంథము పదిహేడు మూడులో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు మొదటి రాజులు పదిహేడు మూడులో ఆ ఒక విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోగానులకు ఎదురుగానున్న కేరీతి వాగు దగ్గర దాగియుడుము అంటున్నాడు పదిహేడు మూడులో నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోవు పోయి యోగానులకు ఎదురుగానున్న కేరీతి వాగు దగ్గర దాగియుడుము అంటున్నాడు ఈ చెబుతూ ఉన్నాడు ఇక్కడ కరువు సంభవిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ యొక్క కేరీతి వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు ఇక్కడ ఎక్కడ వెళ్ళి మాట్లాడు నువ్వు తూర్పు వైపునకు పోయి ఎదురుగా ఉన్న కేరీతి వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు నాలుగు వచ్చిన ఆ వాగునీరు నీవు రాగుదువు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోప కాకో కాకులములను కాకులములకు ఆజ్ఞ ఇచ్చి తిన అతనికి తెలియజేశాను చూడండి దేవుడు దేవుని వాడుకుంటూ కూడా సమర్థుడే దేవుడు ఆయన కూడా వాడుకుంటూ ఆయన సమర్థుడు కాబట్టి మనము గ్రహించుకోవాలి చూడండి మరి ఆయన ఆ ఆ యొక్క ఒక మీసు అంటే ఏ యొక్క అవి ఏ యొక్క కలేబరముల నుంచి అవి తినేస్తాయి దేనికి కూడా అవిటికి అవే పోట్లాడుకుంటూ ఒకదాని నోట్లో నుంచి ఒకటి గుర్జుకొని తినేవి ఆ యొక్క పక్షులు కాకోలములు అంటే కాకులు అలాంటివి ఇది అసాధ్యమైన మాటని అని అదే అంటున్నాడు మరి దేవుడు ఆ యొక్క ఐలుషరుకు వెళ్ళక ఆ మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఆ ఆ వాగునీరు నువ్వు తాగుదు నీకు ఆహారం తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేసిందంటే అయితే కాకుల చేత నీకు ఆహారం పంపిస్తానంటాడు కాకులను కూడా వాడు దేవుడు కాకులు అవి ఎవరికి ఆ కాకుల కాకులే అవి గొడవ దాని మామూలుగా పోట్లాడుకొని ఒకదాన్ని తినే ఆ కాకులు ఎందుకంటే అవిటికి ఆ విధంగా ఉంటది కాబట్టి ఎలాంటి మాంసమును అవి ఆ వేరే పక్షికి ఎక్కువ ఏకంగా మనిషికే అవి అవి ఆహారంగా ఆ మాంసం ముక్కలను తీసుకెళ్తున్నాయి అనుకునే అంటున్నారు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు కాపురములకు అజ్ఞాపించింది అతనికి తెలియజేయగా అతడు పోయి ఏదో చెప్పున ఎదురుగానున్న కేరీతి వాగు దగ్గర నివాసం చేశాను అయితే ఇతడు దేవుని మాటకు లోబడ్డాడు యొక్క భక్తుడు దేవుని మాటకు లోబడి అతడు పోయి ఏహోవాలవు చొప్పున యువర్ధాల ఎదురుగానున్న కీరతి వాగు దగ్గర వాసము చేసేడు అక్కడ కాకోలములు ఉదయ మాంసమును అస్తమయ మందు మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చి చూడను అక్కడు ఆ వాగునీరు రాగుచు వచ్చాను చూడండి ఎందుకంటే దేవుడు కాకులను వాడుకున్నాడు గార్గిన వాడుకున్నాడు గుడ్డి వాడు కన్నుడని గుడ్డిన వాడు దేవుని ఇక్కడ కాకోలముల ద్వారా ఒక మనిషికి ఆహారం పంపిస్తున్నాడు మన గేంచుకోవాలి అయితే ఎనిమిదో అవసరంలో కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఎనిమిదో వచనము పదిహేడాధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ ఎనిమిదో వచనంలో అంతటా ఎక్కువ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన దేవుడు అతనితో మాట్లాడుతూ అంతటా ఎక్కువ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినారు నీకు సీదోను పట్టణ సంబంధమైన సారే పాత్రలను ఊరికి అచ్చట ఉండము అంట చూడండి ఎందుకంటే మరి ఆయన ఎక్కడెక్కడ వెళ్ళమంటున్నాడో ఆయన మాటకు లోబడిన వారికి ఏ యొక్క ఆత్మలి దప్పులు ఇలాంటి ఇవి లేకుండా స్వేచ్ఛగా వాళ్ళు ఎంత ధైర్యంగా దేవుడు ఎక్కడ వనిపిస్తే అక్కడ పోయి వాళ్ళకు కరువు మాట వారి ఎరగకుండా ఏ విధంగా వారిని పోషిస్తున్నాడు దేవుడు అయిన మాట ఇన్నవారిని అని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు అందుకనే అంతటా ఎక్కువ ఆక్వాదానికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి నీవు సిధోను అక్కడ సంబంధమైన సారేపాత అని ఊరికి పోయి అక్కడ ఉండుకోవాలి అక్కడ ఉండు ఆ మాటకు అయిపోయిన నువ్వు అక్కడ ఉండు అని మరి ప్రవక్త ప్రవక్తకు చెప్తూ ఉన్నాడు నేను అయితే వీళ్ళు పోషించుటకు అక్కడ ఒక విధానికి నేను సెలవిచ్చి తిని చూడండి విధవరాలను వాడుకుంటున్నాడు ఒక విధవరాలకు సెలవిచ్చి ఉన్నాడంట అంతకు అంత లేచి సారే ఆ సారేపాతలకు పోయి పట్టణపు గౌని యుద్ధకు రాగా ఒక విధవలవాతట కట్టెరి చేరుచుండట చూసి ఆయనను పిలిచి చాగుటకై పాత్రలో కొంచెం ఎల్లు నాకు తీసుకొని రమ్మాని వేడు చూడండి మరి దేవుడు ఆమెను ఆయనకు ఎదురుగానే పంపించాడు అందుకని అందుకు అతడు లేచిపోయి సారే పాత్రను పోయి సారే పాతను సారే పాత వద్దకు రాగా ఒక విదవరాలు అతడ కట్టెలు ఏరుస్తుండట చూసి ఆమెను పిలిచినట అమ్మ నాకు కొన్ని మనుషులు తీసుకురా ఆమెను పిలిచి రాకుండా పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురా అంటున్నాడు నాకు తీసుకున్న అమ్మని వేడుకున్నాడు అంట్రమత్త అయితే ఈ యొక్క విధవరాలు ఆమె నీళ్లు తేమోచుండగా చూడండి నీళ్లు తేమోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె మొక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పి అతను నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నాకొక రొట్టె మొక్కను కూడా తీసుకొని రమ్మ అని చెప్తూ ఉన్నాడు అందుకే ఈ దేవుడైన ఎహోవా జీవముతోడు తొట్టిలో కొ తొట్టిలో పట్టడి పిండియు గుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ గాని అప్ప ఒకటైనను లేదు అని ఆమె యదార్థంగా చెప్తూ ఉన్నదా దైవ జన్ముడి తొట్టి అందుకనే అందుకనే అంటుందాన్ని అంత స్పష్టంగా అందుకే నీ దేవుడైనా ఎహోవా జీవముతోడు అంటే ఆమె యథార్థతున్న కూడా కనుపరుచుకుంటుంది తొట్టిలో పట్టడి పిండియుటిలో కొంచెం నూనెయు నా యుద్ధనున్నవే కానీ అపము ఒకటైనానూ మేము సావకం చూడండి దేవుడు ఇక్కడ ఈయన కరువులో ఆ యొక్క కరువు అనే పద విషయంలో ఉన్నప్పుడు గ్రహించి ఒక విధువరా దగ్గరికి ఆయన పంపించాడు దేవుడు పంపిస్తే వీళ్ళు అప్పము చేసుకొని వీళ్ళు చవనీకి వీళ్ళు సిద్ధాంతంగా ఉన్నారు అదే మాట మాట్లాడుతున్నాడు అప్పం ఒకటైన లేదు మేము ముందు నేను ఇంటికి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే కొన్ని పుల్లను ఎరుటకై వచ్చి తిననను చూడండి చావకం ఉంది మేము చావకం నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వరనని కొని పిల్లలు ఏరుటకై వచ్చి తిని అయితే ఈ విధంగా కరువులో వాళ్ళు ఉన్నారు మరి ఈ ప్రభక్తను కరువులో ఉన్న వారిని వారి దగ్గరికి దేవుడు పంపుతూ ఉన్నాడు కూడా కరువు లేకుండా దేవుడు చేస్తున్నాడు అప్పుడు పదమూడు వశనంలో అప్పుడు వేలి ఆమెతో ఇట్లనను ఏమంటున్నాడంటే భయపడవద్దు భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొక్కకు తీసుకొని రాము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమ్ములు చేసుకును అంటే చూడండి దేవుడు మరి ఈ యొక్క చేసుకొని ఆ రోజుకు తిని మేము చనిపోదాము నా బిడ్డే నేను నా కొడు నా కుమారుడే నేను అనుకుని ఆ విధుబరాలు ఆ విధంగా మరి సిద్ధపడి ఉన్నారు కానీ దేవుడు అలాంటి మనసు కలిగి ఆ యథార్థమైన ఆ మాటలు పలికిన యహోగ నువ్వు నీ యహోగ జీవతుడు నా దగ్గర పట్టడి పిండి కొంచెం నువ్వు మాత్రమే ఉందని ఆమె యథార్థతను దేవుడు గ్రహించాడు కాబట్టి మరి ఆమె యొక్క కాబట్టి అందుకనే మొదట మొదట చేసిన ఆ అప్ప నాకు తీసుకురా అందులో నాకు ఒక చిన్న అప్పము ఓదట చేసిన యొక్కకు తీసుకునేరమ్ము తీసుకునేరమ్ము అంటే తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును అంట అయితే భూమి మీద ఎక్కువ వర్షము కురిపించే ఆ తట్టులో ఆ తట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుద్ధిలో నూనె అయిపోదని ఇజ్రాయేల్ల దేవుడైన ఎహోగా సెలవిస్తున్నాడు అని చూడండి మరి దేవుడు ఒకసారి మాటిచ్చిందంటే అది మనం గ్రహిస్తే అది మనం ఆస్వాదించుకుంటే ఆ మాటను మనం స్వీకరిస్తే ఆ వాకు మన జీవితంలో అది సిద్ధి కలగజేస్తుంది తప్ప మనం ఇది చెవులతో విడిచిపెడితే అందుకని మీరు విధువారాతులు మాత్రం అయ్యి ఆ అతను తన ముఖములు చూసుకుని చూసుకొని అవతలకు పోయి మర్చిపోయే ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉండొద్దు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇజ్రాయేలీల దేవుడైన ఎహోవాసున్నాడు ఏను అనను దేవుడైనా యహోవాస లభించుతున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలి చెప్పిన మాట చెప్తున్నా చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారును అనేక దినములు గోధినము చేయొచ్చు అది చూడండి ఆయన మాటల సీమ ఆయన మాటలు సమృద్ధి ఉన్నది ఆయన వాటలు సమస్తము నిండి ఉన్నది ఎందుకంటే సమస్తము ఆయనదే కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాలి ఇప్పుడు ఒక విధివరాలను వాడుకున్నాడు దేవుడు అక్కడ మొదట గాడిదను వాడుకున్నాడు గుడ్డివాణ్ణి వాడుకున్నాడు ఆకులములను వాడుకున్నాడు మరి ఇక్కడ ఒక విధివరాలు సావ సిద్ధమై ఉన్నారు అప్పములు చేసుకుని నేను కుమారుడు చనిపోతాము కరువుతో భరించలే కానీ ఆ విధంగా వాళ్ళ ఉదయ స్థితి దేవుడు విని ఆయన యథార్థతను దేవుడు విని యొక్క ప్రవక్తలు ఆ ఆమె దగ్గరికి పంపించండు పంపిస్తే ఏ విధంగా అయినా ఆ సమృద్ధి తయారు చేసింది దేవుడు అంటే పదిహేను వచ్చే ఇంద్రా దేవుడైనా ఎక్కువగా సరవేసి ఉన్నాను అంతటా ఆమె ఆమె వెళ్ళి ఎలియ మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వాళ్ళు అనేక దినములు భోజనము చేసి చూడండి అనేక దినములంటే కనుక ఆ పోయి సమృద్ధి కలిగేంత వరకు మరి వాళ్ళు అనేక దినములు ఆ యొక్క భోజనమును చేసినట్లు ఆ యొక్క కరువు ప్రాంతములు ఎందుకంటే క్షేమము కలిగింది ఆ కాబట్టి ఆ అసాధపతనే ఊరికి వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా గొప్ప కార్యం జరిగించాడు ఎగోవాచన ఎక్కువ ఏలియ ద్వారా శ్రమించిన ప్రకారంలో ఉన్న పిండి తక్కువ లేదులో ఉన్న చూడండి దేవుడు ఆశీర్వది ఆయన ప్రవక్త ద్వారా చెప్తాడు అది సమృద్ధిని ఏ విధంగా కలిగజేస్తుందో మరి అది ఆమె ఆ మాట వినది కాబట్టి ఆ మాట దేవుని మాట కాబట్టి ఆమె శిరసవహించింది కాబట్టి ఆ సమృద్ధిని ఆటల్ని తీర్చుకొని ఆమె ఆమె ఇంటివారు అనేక దేవులు భోజనం చేసినట్ట అందుకని ఏలియా ద్వారా శ్రేమించిన ప్రకారం తొట్టిలో పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉందను అనే అయిపోలేదు అని మాట్లాడుతున్నాం అయితే పరిగెడవసిన తర్వాత ఆ ఇంటి యజమానులు కుమారుడు రోగి అయి తాను నిలవదనంత వ్యాధి గలవరాయను దేవుడు మరి ఇక్కడ మనకు సమాధానమిచ్చి ఆమెను బ్రతికించినట్టుగా మనం ఉద్రహిస్తూ ఉంటాం అయితే ఒకటే రాజులో పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది లక్షణంలో చూద్దాము సరే అండి పంతొమ్మిదవ పంతొమ్మిదవ ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి చాపాత కుమారుడైన ఎలిస కనబడేది చూడండి చాపాత కుమారుడైన ఎలిషా అనే ఒక వ్యక్తి కనబడ్డాడట అతనికి కనబడేది అతడు తన ముందలను ఉన్న పన్నెండు యొక్క అరకలైన ఎడ్ల చేత దుఃఖి దునుచు పన్నెండో అరక తాను తోలుచుండేను చూడండి ఇతడు వ్యవసాయం చేసే మంచి వ్యవసాయకులుగా ఉన్నాడు ఈ ఏలిస అయితే పన్నెండు అరకాలతోటి దున్నుతూ ఉంటే ఆయన పన్నెండవ అరక తాను తోలుచూండెను అని ఇక్కడ గాయపడి అయితే ఏలియా అతన్ని తన దుప్పటి అతని మీద వేయగా చూడండి దేవుడు ఏర్పరచుకుంటే ఈ విధాలుగా ఉంటది ఆయన చూపించేది నువ్వు అతన్ని పోయి కలవమని మరి ఏలియ వేలియాతని చెరబోయి తన దుఃఖటి అతని మీద వేయద ఇక్కడ ఏం జరిగిందంటే అతడు ఎడ్లను విడిచి ఏలియా గంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించేదేను చూడండి ఇంత త్యాగపూరితమైన ఇంత తెగింపు చక్కగా వ్యవసాయం చేసుకొని అమదానం చూసుకుంటూ ఉండొచ్చు కానీ ఇతడు మరి దైవ చిత్తాన్ని నెరవేర్చే వాడిగా మరి అందుకనే అతడు ఎడ్లను విడిచి ఏలియా గంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించేదని సంబంధించదనని చెప్పి అతనికి సెలవలగగా అతను పోయి రమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను చూడండి దేవుని చిత్తం నెరవేర్చలకు ఎలాంటి బంధకాలైనవి ఏమీ పనిచేయ ఆయన మాట ఏంటే సమస్తము సమృద్ధి కలిగి జరుగుతాయని కదా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అందుకని ఆయన మాట వినే మారిగా మనం ధన్యత్వం ఫస్ట్ దేవుడు ఎందుకు మాట్లాడం దీని విషయంలో ఈ విధంగా ఉంటే మనకు పరలోక రాజ్యమే వారిది అంటున్నాడు అంటే మనం వహించుకోవాలి మనం ఎందుకు గ్రహించుకోకూడదు మనము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సౌండ్ సిస్టమ్ ప్రతి ఒక్కరి మాటలు పక్క పక్కకు మాట్లాడే మాటలు కూడా అది ఎంతో ఇంట్రెస్ట్ గా వింటారు అది ఇట్లా ఇది అది మన హృదయాలను చెరిపేది మన హృదయంలో చెడ ఆలోచనలు నింపే మాటలను మాత్రము సమృద్ధిగా వింట దేవుని మాటలు ఒక పది నిమిషాలు ఒక అఫ్ వినడానికి కూడా తీరికెళ్లి మా విధానంలో మనుషులు ఉన్నారని గ్రహిస్తున్నాం ఎందుకంటే దేవుని మాటలే మనిషి వినవలసింది మనుషుల మాటలతోటి మనకు అవసరం లేదు అందుకనే మరి వీళ్ళు దేవుని మాట వినేవారిగా ఉన్నారు అందుకతడు చూడండి ఇరవై ఒకటి వచ్చిన అందుక్రతడు విడిచి వెళ్ళి కాడిఏడ్లను తీసి వధించి అతడు అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి తీసి వధించి వాటి మాంసమును వృత్తి వల్ల చేత వంట చేసి జనులకు వడ్డించింది వారు భోజనం చేసిన తర్వాత అతడు ఏచి ఏరియా వెంబడి వెళ్ళి అతనికి పరిచారము చేయించి చూడండి మరి ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తిని దేవుడు ఒక దైవ జనుడు అతని మీద అతని దుప్పటి వేయగా అతనిలో అభిషేకం అనేది దేవుడు మరి ఎవరినైనా ఆయన మాట ఏంటి మరి ఆ మాట చొప్పున విన్నాడు కాబట్టి ఇది జరిగింది మరి మనిషి ఆయన చెప్పిన మాట వినేవారిగా ఉండాలని దేవుడు శ్రమిస్తున్నాడు అందుకనే మరి మనం గయించవలసింది ఏంటంటే ఒకటి మనము దేవుని మాట వినేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ సలవిస్తూ ఉన్నాడు విషయ గ్రంథము ఆరు ఎనిమిదిలో విషయ ఆరు ఎనిమిది క్రమం అంటే ఒక వ్యక్తి అప్పుడు నేను ఎవరిని పలపేదను మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభువు సెలవియగా వీటిని అంతటా చి నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుము పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లము మీరు నిత్యము వినుసు కానీ రహింప కొందరు చూడండి మరి విషయం ద్వారా ఈ పాటలు పలుస్తున్నాడు ఫస్ట్ మొదట ఏమన్నాడు ఈ విధంగా ఉండేది అన్నాడు ఆ విధంగా ఉంటే ఇంత సమృద్ధి ఉండదు తరువులో కూడా అని ఇంత అన్నాడు గలవారు వారు దేవిని చూస్తారు అని అన్నారు ఎందుకంటే దేవుని మాట ఇంటి అది సకల పరిస్థితి ప్రతి ఒక్క అవసరాన్ని క్రీస్తు మహిమైశ్వర్యంలో దేవుడు అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు పోయి అయినా నువ్వు పోయి ఈ జనులతో ఇట్లా అను మీరు నిత్యము విని గాని కానీ గ్రహింపకుందరు నిత్యము సూచితుందరు గాని తెలుసుకున్న కుందరు మేము రోజు మనం వెంటనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎంత మటుకు గ్రహిస్తున్నాం ఎంత మటుకు చూస్తున్నాము మనము ప్రతి ఒక్కరూ వింటూనే ఉన్నాం కానీ చూస్తున్నాము గ్రహించకుండా ఉన్నాం దాన్ని కానకుండా చూస్తున్నాము కానీ దాన్ని కాంటలేము వింటున్నాము కానీ గ్రహించలేము మరి ఎప్పుడైతే గ్రహించగలము ఆయన మరి మనం మనము ఎప్పుడు చూడగలము అందుకని ఈ మలకు ఈ దుష్టాంతములుగా ఉండేట కొన్ని విషయాలు ముందు ఆయన గాడిదతో చూపిస్తూ ఉన్నాడు గాడి గాడిదను వాడుకున్నాడు గుడ్డి వాడుకున్నాడు కాకులములను వాడుకున్నాడు లాస్ట్కు ఒక విధవరాల్ని వాడుకున్నాడు వాడుకున్నాడు అయితే పదవచంలో వారు కనులతో చూసి చెరువులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జన్ల హృదయము దొంగేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు భోగించమని చెప్పారు చూడండి మరి హృదయము చెవులు కన్నుల గురించి ఇవి ఏమాత్రం కూడా దేవుని వైపు మనము చూచే వారిగా లేమంట వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకూడనట్లు ఈ జనుల హృదయం అంటే ఏమైందంటే కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మోయించుమని చెప్పాను చూడండి మరి వినప్పుడు దేవుడు ఆ చెవులు కూడా తీసేయొచ్చు అందుకని అది హృదయం కూడా వడల్లా అయిపోవచ్చు అందులోకి మనం హృదయంలో పాపం ఉంచుకుంటే ఎండ కుండల పాపం ఉంటే అందులో ఇంకా నీళ్ళు ఎందుకంటే ఆ పాపని మనం వెల్తీ చేసుకుంటే సమృద్ధి గల దేవుడు నింపగలడు మనము ఈర్షు కుట్ర మళ్ళీ ఉంటే మనము ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనలోకి ఆత్మస్వరూపి రాడు అందుకని ప్రేమంటున్నాడంటే ఇక్కడైనా వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సును త్రిప్పుకొని స్వస్థత స్వస్థత పొందకపోనట్లు ఈ జన్మ హృదయము క్రోమి చేసి వారి చెవులు మందపరిచి వారి కళ్ళు మోయించమని ఆయన అని చెప్పాను అనుకున్నాడు చూడండి దేవుడు ఎన్నిసార్లు ఉన్నాడు ప్రతిరోజు ప్రతి దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మన ఉదయం కొవి ఉన్నదని మాట్లాడుతాం మనం విధంగా ఉండకూడదు ఏ విధంగా ఉండుకుంటున్నా మాట్లాడే అందుకని బాబు ఎన్నాళ్ళు మనకని నేను అడగదా ఆయన నివాసులు లేక పట్టణములు మనుషులు లేక ఇల్లును పాడగ వరకు దేశము బుద్ధిగా పీడగ వరకును ఎక్కువ మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జయమైన స్థలములు విస్తారముగు వరకు అలాగ జరగదు చూడండి ఈ దేవుని చిత్తము నెరవేర్చే ఇలాంటి కర్మ ఎందుకంటే బాధిసగా పోయే విధానాలు ఈ విధంగా దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్చీయమైన స్థలంలో విస్తారమంటారు పాడుబడిపోతాయి మన హృదయాలు కూడా పాడుపడిపోతున్నాయి అందుకే మన మనసులు పొక్కుంటున్నాం మన ఆలోచనలన్నీ అనేకములు మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయని గ్రహించాలి ఎందుకంటే లోకానుసరమైన మనసు శరీరానుసరమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది అందుకని శరీరం లోకమే కాబట్టి లోకాన్ని అనుసరించే వారికి దేవుడు మరి శ్రవీస్తులు ఉన్నారు మనం గ్రహించాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వారు మనిషి దేవుడు నమ్మదగిన వాడు కాదు కాబట్టి మనం గ్రహించేవారుగా ఉండాలా చూడండి ఒకటి యోన యోన విషయంలో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి పదిహేడులో యోన గొప్ప మత్స్యను ఒకటి యోనాను వింగవనని యహోగా నియమించి అండగా యోనా మూడు దినములు ఆ మత్స్యకు కడుపు ఒక కడుపులో ఉండే చూడండి దేవుడే నియమిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడి మాట వినలేదు ఆయన మనం దహించాలి ప్రతి ఒక్క విషయము మొదటి నుంచి ఆయన మాట ఆయన దీనత్వము హృదయం గురించి ధన్యతల గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ధన్యవాక్యమును ఈ యొక్క యోనాకి ధన్యత కలుగుతుందయా ప్రభా ఆ యొక్క నిర్వే పఠనానికి వెళ్ళు అసల దేశానికి వెళ్ళి ఈ విధంగా ప్రకటించు అన్నాడు అయితే ఆ యొక్క మాట ఏం కాబట్టి సముద్రంలో పడవే పడ్డాడు గొప్ప మత్సం ఒకటి యోనాను మిందని ఎవరో ఏమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యకు యొక్క కడుపులో ఉంటాను చూడండి మరి దేవుని మాట వింటే మరి ఈ విధంగా కాదు ఆయన ఏమి ఈ విధంగా జరగాలి గ్రహించాలి ఎందుకంటే లాస్ట్ లో మరి నేను ఒకటి చెప్పి ముగిస్తాను పిలిపిలకు రాసిన పత్రికలో పిలిపిలకి రాసిన రెండవ అధ్యాయము ఆరో వర్షంలో దేవుడు ఈ విధంగా మనకి సెలవిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వర్షంలో ఆయన దేవుని స్వరూపము ఆ కలిగిన వాడై ఉండి చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటున్నాడు చూడండి ఆయన మన పాపాల నిమిత్తము ఎంత ఈ విధమైన త్యాగపూరితమైన యాగము చేసిండో మనం గ్రహించుకోవాలి అందుకేనండి మన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంటే విధంగా ఉన్నాడు మనిషిని పోలికగా పుట్టిండు ఆయన మనిషిని పోలికగా పుట్టి రాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకున్నాడు మరి నువ్వేం చేసుకుంటున్నావు మనం మనం ఏం చేసుకుంటున్నాం ఈ దేవునికి మనం ఏ ఉపయోగపడుతున్నాం మన ఇల్లు మన సంసారము మన అన్నదమ్ములు అక్క జల్లెళ్ళు ఎదురే ఇట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మనం క్రీస్తుకు ఉపయోగకరంగా ఏ మాత్రము ఉన్నామో మరి అప్పటి మా భార్యలు మా పిల్లలు మరి మేము వీళ్ళని ఏ విధంగా పోవాలా అని వాళ్ళు అనుకోలేదు ఆ తోమ ఇక్కడ ఇండియాకు ఆ ఇండియాకి వచ్చిండే ఆయన ఆయన ఆ విధంగానే అనుకుని అక్కడ భార్య పిల్లలు ఇండియాకు ఈ రక్ష రాకపోతుండే కదా అంత అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు విమానాలు కూడా లేవు ఇన్ని సంవత్సరాలు ఆ సలికి వణుకుతూ వెండకు ఇంత ఆకలి అలవటించి ఆయన ఆ దేవుని సువార్తను ఇంతవరకు ఆయన తీసుకొస్తే ఇంతమంది జనాభా మరి ఆయన నడిపించినట్టు మనం గ్రహిస్తాం చూడండి మరి మనం దేవుడి కొడుకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాం ఆయన తన్ను తానే రితుడుగా చేసుకున్నాడంట మన పాపాల మన శాపాల మన నరక శిక్ష నిమిత్తం ఆయన మొత్తం కలవరి ఆయన రక్త బలియాగముతో మనల్ని కడిగిండు కానీ మనం ఆయనకు ఏమి ఉపయోగకరంగా ఉన్నాము గ్రహించుకోవాలి అందుకని మనుషుల కోరికగా కొట్టి దాన్సుని స్వరూపంలో ధరించుకొని తన్ను తానే రితునిగా చేసుకున్నాడు చూడండి మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందుతున్నంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు అందుకనే మనం గ్రహించుకునేది ఏంటంటే మనము ఏ విధము చేతనైన ఆయన నామానికి మైమతిచ్చేవారిగా మాత్రం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు కానీ మనను గ్రహించే వారిగా ఉండాలి అందుకనే మొత్తా శివార్త మొదటగా ఏం చెప్పినట్టు ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాయి అరుణకు రాజ్యమే వారిది దీనత్వం కలిగి ఉంది కనుగొండండి అంటారు తెచ్చుకోవడం వారు కలిగి ఉన్నారు ఇక్కడ వారు ధన్యులు వారు ఓదార్చబడదులు అంటారు సాత్వికులు ధన్యులు భూలోకములు వారు స్వతంత్రించుకుంటారు అంటారు ఈ ధన్యత్వము మనము ఏదో సాధించి తెచ్చుకునేది ఏం కాదు ఈ యొక్క స్వాత్వికము ఈ దీనత్వము కలిగి ఉంటే ఆత్వికము దీనత్వము కలిగి ఉంటే ఆ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నాయి ఆ నీతి మీ నీతిని రాజ్యమును వెతుకుంటలే కనికరము గలవారు అంటున్నాయి మరి కనికరము పొందుదులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవిన్నే చూస్తారంట ఇవి కలిగి ఉండండి మీరు ఆస్తులు ఐశ్వర్యాలు ఒకరి మీద ఒకరి పెత్తనాలు కలిగి కాదు ఇవి కలిగి ఉండాలి పరలోక రాజ్యమే మీద అవుతుంది మీకు సొంతమవుతుంది అంట కానీ దీన్ని వదిలి మనుషుడు ప్రపంచాన్ని వెతికి ప్రపంచం మీద ఉన్న అతి విలువైన వస్తువులను వెతుకుతూ ఆ గొప్పతనం గురించి వెతుకుతున్నాడు తప్ప చివరకు వస్తే అది గర్థము అని గ్రహించుకోలేక దాన్ని వెతుకుతున్నాడు అందుకని స్వదేశి దిగల వారి వారు దేవిని చూచారు సమాధాన పరిచి వారు దేవిని కుమారులను బడుతులు మీ త్రిమెత్వం హింసింపబడే ధాన్యులు పరలోక రాజ్యమే వాళ్ళ దాంట్లో ఇంకేం కావాలి మనం మనం దేవిని నమ్ముకున్నది పరలోక రాజ్యానికి మనము చేరడానికి కానీ ఈ లోకంలో ఉండి వెతికి వెతికి స్తంపాలి అన్నాడు ఒకడు లోకమంతా సంపాదించి వాడి ప్రాణం పోడగొట్టు పొడగొట్టుకుంటే ఏ ప్రయోజనం నష్టపరచుకుంటే ప్రయోజనం ఏముంది ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పొడగొట్టుకుంటే అతనికి ప్రయోజనం ఏం లేదు ఇప్పుడు మనము ముసలుల ఎంత మనకు సంపాదించినా గానీ ప్రయోజనమే ఉండదు ఒకరికి విడిచిపెట్టవలసిందే అందుకనే సులభం రాజుడు అన్నాడు ఆ తర్వాత వచ్చే రాజు తెలుగు కలవాడు ఉంది ఉంటాడో కానీ ఏడు సంపాదించింది మాత్రం అలా విడిచిపెట్టుకోవాల్సిందే అన్నాడు అందుకనే మనుషుడు ప్రతి ఒక్కడు రేటు వాళ్ళు ఒక విడిచిపెట్టి వెళ్ళవలసిందే అందుకని మనం గ్రహించుకోవాల్సిందేంటంటే ఆయన నీతిని రాజ్యమును మొదటే సమస్తమును సమకుడి జరుగుతాయి కానీ ఆయన మాట వినాల ఈ దినత్వాన్ని కలిగి ఉండాలి సంబంధన పరిచే విధంగా ఉండాలి నీతి నిమిత్తం హింసలు పొందేవారుగా ఉండాలి క్రైస్తవుడు అంటే హింసలు మరి భ్రమలు పొందితేనే క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవుడు కాదు మరి అపస్తులలు విజృంభుచ్చి సేవ చేశారు వానలు సముద్రాలల్లా ఓడలు బద్దలయ్యి వాళ్ళకు దిక్కు దిశ లేక కొన్ని రోజులు ఆ సూర్యుని కూడా చూడలేని సమయాలు ఉన్నాయంట ఆ సముద్రంలో సరికి వంపుతూ ఆ చెక్కల మీద ఉండి ప్రాణాలు అది చేతిలో పెట్టుకొని కూడా దేవుని మీద భారం వేసుకొని బతికేట కానీ మనకు అలాంటి బాధలు లేవు కదా కానీ మనము ఇవి కలిగి ఉండండి అని దేవుడు చే ఇది కలిగి ఉంటే దేవుని మనం ధరించుకున్నట్టే హృదయ శుద్ధి కలవారంట ధన్యులు వారి దేవులు ఇంత మంచి ధన్యం వచ్చినమో మనకు దేవుడు ఇస్తున్నాడు దీన్ని వదిలి మనము ఏమేమి వెతికితే మనకి ఏది కూడా శాశ్వతం కాదు నేరది కాబట్టి నేరది వెతికే వారిగా ఉండాలని అందుకనే మనిషి అంటాడు గణతీ పత్రికలో పోస్తులైన పౌలు గలకి రాస్తూ అడుగు అదేమో విడవచనంలో వ్యక్తి మోసపోకండి దేవుడు వెక్కిరింపబడ్డు అన్నాడు మనుషుడు ఏది వెతితే అదే నిజమే కాబట్టి మరి ఏ పంట వెతుతాడు మంచి విచ్చితే మంచి చెడు వితితే చెడే ఏది మిచ్చితే అదే పంట ఖచ్చితంగా పోయగలం ఎందుకంటే మనుషుడు దడు నమ్మదగిన వారి కాటు దేవుడు అప్పుడే నమ్మదగిన వాడు కాబట్టి మనము ఆయన నీతిని రాజ్యాంగం వెతికని వాడిగా ఉండాలా మనము ఆయన నామానికి మెమతిచ్చేవాడిగా ఉండాలి అనేకుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి మరి ఎందుకంటే సహోదరుని ప్రేమించని నీవు కనిపించి కనిపించే సహోదరుని ప్రేమించాలి కనిపించని దేవున్ని ఎలాగ మొదటి వ్యవహారం మనము దానికి సమాధానము చెప్పేవారిగా ఉండాలి ఎందుకంటే ఆ ప్రేమ నీలో నాలో నిండి ఉండాలి సమాధాన పరిచేవారిగా ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి సాత్విక ఉండాలి హృదయ శుద్ధి హృదయం శుద్ధిగా ఉంచుకునే వారిగా ఉండాలి ఇవి మనం పరలోక రాజ్యమే మనల్ని వెతుకుంటే వారిది అంటుంది ఇవి వెళ్ళగలరు ఇట్లా పరలోక రాజ్యమే వారిది అంటుంది అంటే ధన్యత దేవుడు మనందరికీ దయచేయకుండా నేను నమ్మంతో మరి వాక్యం ఇస్తున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధి ప్రేమ తండ్రి నాయన మీ పరిశుద్ధ ధనమైన స్తోత్రం ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన అయ్యా మరి రాత్రి కాల సమయంలో నాయన ప్రభు వాక్యంధర మాట్లాడవు మరి మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారు ప్రభు నేను మరుగున పరిచి ప్రభు మాటలు ఎవరు పాటించుకుంటా అన్న శుద్ధిగా అనే మాటలే మర్చిపోయారు అనికరమే లేని ప్రభు స్థితిలో మనుషులు నడుస్తున్నారు అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకులు ప్రేమలు చల్లారిపోయినాయింట్లో కానీ అలాంటి జీవితాలు మా ప్రవర్శన అయినా మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని మీ వెతకాలి బాబా స్థితిలో ఉన్నప్పుడు అమ్మ నేను స్మృతించి ఉండాలి మీ మాటలు పాటించి నాయన మా మీ సాక్షులుగా లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా ఉన్నప్పుడు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి విన్న మా హృదయల్లో భద్రపరచుకోవాలి ఆయన మీ సాక్షులుగా ఉన్నప్పుడు సహాయం అనుగ్రహించారు గ్రామానికి మహిమ ఘనతో ప్రభావాలు చెల్లిస్తా వేసుక్రీ స్నామలు ప్రారంభిస్తున్న తండ్రి ఆమెన్ రైతులకు అందరికీ వందనాలు సారీ సిస్ వైశ్వ్రభు గారి కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి మనకు సదాకాలం తోడయండి నడిపించను గాక ఆమెన్ అందరికి వందనాలు ప్రైజ్ అలాడ్ ప్రైజ్ ప్రైజ్ రోడ్ ప్రైజ్ అలాడ్